కీర్తన సంఖ్య రెండు వందల తొంభై రెండు చిత్త జగురుడ ఓ శ్రీ నరసింహ బతిశేసేరుమునులు పరికించవయ్యా సకల దేవతలును జయట్టుచున్నారు చకితులై దానవులు సమశిరదే అకలంకయగు అటు నీ తొడపైనెక్కే ప్రకటమైన నీ కోపము మానవయ్యా తుంగురు నారదాదులు దొరకొని పాడేరు అంబుజాసనుఢభయమడిగీనదే అంబరవీధి నాడేరు అత్సరలందరూకూడి శంబర పుజనక శాంతము చూపవయ్యా హత్తి కొలిచేరది యక్షులును గంధర్వులు చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు సత్తుగా నీదాసులము శరణుచొచ్చితిమిదే ఇత్తల శ్రీవేంకటేశ yele <speaking in foreign language> konavayya